ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ వ్యక్తిత్వ వికాసంలో మరో అంశం చెప్పుకుందాం ఇది కూడా విద్యార్థులకు సంబంధించింది అంటే యువకులకు ఈ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే క్రమశిక్షణ అనేటటువంటిది ఇక్కడి నుంచే అలవాటు చేసుకోవాల్సిన రైట్ టైం సరైన సమయం అయితే ఇప్పుడు అలవాటు కాకుండా ఆ సామెత చెబుతారే మొక్కగా వంగకపోతే మౌనం అయిన తర్వాత వంగుద్దా అనే అనుభవంతో చెప్పిన సామెతే క్రమశిక్షణ అనేది ఇప్పుడే నేర్చుకోవాలి అబద్ధాలు చెప్పకూడదు దొంగతనాలు చేయకూడదు చిల్లర దొంగతనాలు కానీ పెద్ద పెద్ద దొంగతనాలు కానీ ఇవన్నీ నీతులు చెప్పేటటువంటి అన్నీ కూడా ఇక్కడి నుంచే అలవాటు చేసుకోవాలి ఆచరించాలి ప్లానింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యం ప్రణాళిక దేశానికి ప్రణాళిక అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి రెండు వేల రెండు ఇరవై నుంచి ఇరవై మార్చి ముప్పై వరకు ఆర్థిక సంవత్సరం అంటారు దాన్ని ఈ సంవత్సరంలో మనకున్నటువంటి జనాభా నుంచి మన ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి ఏమి అభివృద్ధి చేయాలి ఇప్పుడున్నటువంటి సాధక పథకాలు ఏంటి ఇబ్బందులు ఏంటి వాటిని రోడ్లు బాగలేవు బాగు చేయించాలి ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బడ్జెట్ ప్రవేశపెడతాడు నేను ఆదాయం ఎంత వస్తుందనుకుంటున్నాను ఇంత అని ప్రతిదానికి వివరాలు ప్రవేశపెడతాడు దానికి అవసరమైతే పన్నులు కొత్త వాటికి వేయటం కానీ పెంచడం కానీ తగ్గించటం కానీ ఇటువంటివన్నీ చేస్తాడు అట్లాగే ఆయన కోట్ల రూపాయల్లో ఖర్చు పెడితే మీరు విద్యార్థులు మీ సమయమే మీకున్నటువంటి వనరు అదే మీకున్నటువంటి నిధి సంపద దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని మీకు మీరే ప్రణాళిక వేసుకోవాలి ఎవరో చూస్తారని అమ్మ నాన్న పెద్దవాళ్ళు అన్నయిలో వాళ్ళు చూస్తారనే పుస్తకం ముందు పెట్టుకొని దాని లోపల వేరే పుస్తకాలు పెట్టుకొని చదవద్దు మీరెవరిని మోసం చేయొద్దు నిన్ను ను మోసం చేసుకున్నట్టే లెక్క ఇతరులను మోసం చేస్తున్నావు అంటే నీ భవిష్యత్తుని మహావృక్షంలాగా పెరగాల్సినటువంటి దాన్ని కొమ్మల్ని అరుక్కుంటున్నావు నువ్వు గుర్తుంచుకోండి ఈ అందుకని నువ్వు వేసుకున్నటువంటి ప్లాన్ని ఈ సంవత్సరంలో నేనేం చేస్తాను ఈ సంవత్సరం ఆఖరికి నాది ఫైనల్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఫైనల్ ఇయర్లో వచ్చేటువంటి మార్కులు నాకు ముఖ్యం కాబట్టి నేను దీనికి ఏం చేస్తున్నాను ప్రస్తుతం చేసిన పొరపాట్లు ఏమేమి ఉన్నాయి అవి మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాలి నీకున్నటువంటి ముఖ్యమైనటువంటి వనరు గొప్ప వనరు నీ కుటుంబం నీ కుటుంబం నీకు సపోర్ట్ చేస్తుంది నీకు కావాల్సిన ఫీజులు కట్టడం కానీ అన్నీ కూడా చూసుకుంటుంది పుస్తకాలు ఇవ్వటం దుస్తులు ఇవ్వటం అడిగినాయి ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఆశయం నెరవేర్చటం కోసం వాళ్ళ కళలు నెరవేరటం కోసం నువ్వు ఆశించినటువంటి కోరికలు వీటన్నిటిని కూడా వాయిదా వేసుకోవాల్సిందే రద్దు చేసుకోవాల్సిందే నో అని చెప్పాల్సిందే ఇక్కడ ఫ్రెండ్స్ ప్రభావం వల్ల చెడ్డదారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నీకు మనసులో నేను తప్పు చేస్తున్నాననేటివి తెలుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళ మాట కాదనిలేక చుట్టూ ఐదుగురు ఆరుగురు పది మంది గ్రూప్ ఉండి పిల్లలందరూ చెప్పే మాట కాదనిలేక నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారో అని చెప్పి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తావు వాళ్ళ దారిలో వెళ్తావు ఒక చిన్న ఉదాహరణ గుంటూరులో జరిగింది నేను చెప్తాను ఇది ఉదాహరణ మాత్రమే ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మధ్యతరగతి కుటుంబం ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక సూపర్ బజార్కి వెళ్ళారు బట్టలు కొనటానికి అక్కడ ఈ బట్టలు లోపలికి తీసుకెళ్ళి ఆ డ్రెస్సింగ్ రూమ్లో వేసుకున్నారు వేసుకొని రెండు టీషర్ట్లు వేసుకున్నాడు ఒక దాని మీద ఒకటి ఒకటి తిరిగి అక్కడ పెట్టాడు రెండోది లోపల అలాగే ఉంచుకొని పైన తను వేసుకెళ్ళి చొక్కా వేసుకొని వచ్చాడు ఒకరోజు సక్సెస్ఫుల్ ఎవడు పట్టుకోలే ఏమి చూడాల ఓ ఇది బాగుంది అనే ఉద్దేశంతో అతనికి టీషర్టు లేక కాదు సాహసం చేసినట్లుగా ఉండేదానికి మళ్ళీ నాలుగు రోజులకో ఐదు రోజులకో మళ్ళీ అదే పని చేయటానికి వెళ్తా ఇంకొక ఫ్రెండ్ రూమ్మేట్కి కూడా తెలిసింది దొంగతనంగా తెచ్చాడు టీషర్టు అని నువ్వు కూడా రారా వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు ఇతనికి వేసుకోవాలి ఫ్రెండ్ కొత్తగా పోయినవాడు రెండో రోజు సీసీ కెమెరాల్లో పట్టుబట్టాడు అప్పుడు ఇతని వాళ్ళు నిర్బంధించి పోలీసులు పట్టిస్తాం పట్టించమంటావా ఇంత జరిమానా కడతావా అని ఇద్దరిని బంధించారు అప్పుడు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో చెప్పి ఆ డబ్బులు జరిమానా కట్టి వచ్చారు వాడు కేవలంగా మగమాటం కోసం వాడు రమ్మంటున్నారు కదా నేను అని వెళ్ళాడు నీకు తెలిసి దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు అని చేస్తే ప్రమాదం ఉంది రిస్క్ ఉంది నేను ఇటువంటి పనులకు వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పడానికి నో అని చెప్తే వాడు బాధపడతాడేమో అని ఇట్లా అట్లాగే ప్రతి మనిషికి ఇష్టమైతే ఒప్పుకోవాలి లేకపోతే నో అనే హక్కు నీకుంది వాళ్ళు ఏమనుకుంటారో అనుకొని నువ్వు మాత్రం ఇష్టం లేకుండా ఎస్ అని చెప్పద్దు ప్రతి ఒక్కళ్ళకి నో అని చెప్పే హక్కు ఉంది ముఖ్యంగా యువతులు ఎవడో పరిచయం అవుతాడు పరిచయం అయిన తర్వాత వాడు ఒకరోజు చేతి మీద రోజా పుష్పం బొమ్మ అక్కడ వేయించుకొని పచ్చ పొడి పెంచుకొని ఫోటో పంపుతాడు చూసావా రోజా నీ పేరు కదా అందుకని నేను ఇక్కడ గులాబీ వేయించుకున్నా నా గుండెల్లో ఉన్నావు నువ్వు నువ్వు దేవతవి అని ఏవో చెబుతూ ఉంటే ఏం చేయాలి ఆపాలి నో నాకు నేను హద్దుర్ దాటను ఓకే నీకు నాకు సంబంధం లేదు నేను పరిచయం ఉండొచ్చు క్లాసులో నువ్వు క్లాస్మేట్వి పుస్తకాలయం నోట్స్ తీసుకోవటం ఇవ్వటం సబ్జెక్టు గురించి మాట్లాడుకోవటం అంతవరకైతే పర్వాలేదు నీతో నేను కలిసి ఎక్కడికి రాను నో అని చెప్పగలగాలి అమ్ము ఇంత ప్రేమైన వాడే రక్తం తీసి రక్తంతో పేరుకు చెక్కించుకున్నాడే నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడా అతనేమనుకుంటాడో అనే ఉద్దేశంతో ఎస్ అని చెప్పకూడదు నో అని చెప్పేటటువంటిది నీ రైట్ నీకున్నది అని ఆ ఫిలాసఫీ ఆ శాస్త్రం మీదనే యు హ్యావ్ ఎవరి రైట్ టు సే నో అప్పుడు నీ ఫ్రీగా ఉంటుంది అతను ఏమైనా అనుకొని నీ జీవితాన్ని అతను అనుకుంటాడేమోనని చెప్పి రేపు ఇంకొకటి ఇంకోటి అనుకుంటాడు ఇంకోటి అనుకుంటాడేమో ఏమనుకుంటాడేమో వాళ్ళేమనుకుంటారేమో అని నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు నీకు రిస్క్తో కూడినటువంటి ప్రవర్తన వెళ్ళకూడదు ఇది చాలా నీ యొక్క హక్కు ఉంది ఎట్టి పరిస్థితులను నేను రాను ఇవాళ నేను ఖచ్చితంగా ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు చదువుకుంటానని చెప్పాను నేను రాను ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకి చెప్పక్కర్లా నేను ఇవాళ రాను నాకు పని ఉన్నదని చెప్పుకొని నువ్వు వేసుకున్నటువంటి ప్లాన్ని ఆచరణలో పెట్టాలి నిన్న చెప్పుకున్నావు నీ గోల్ ఏంటి నేను ఈ సంవత్సరంలో షార్ట్ టర్మ్ గోల్ ఈ సంవత్సరంలో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనేది నీ గోల్ ఈ సంవత్సరంలో గోల్కి కాను ఒక నెలలో ఎంత సబ్జెక్ట్ కవర్ చేస్తావు ఇంకో రెండవ నెలలో ఎంత అవుతుంది నీకు ఒక ఫిజిక్స్ అనేటటువంటిది కొంచెం వెనకబడి ఉన్నావు అనుకో దానికోసం ఎక్స్ట్రా టైం కేటాయించడం ఇట్లా ఒక ప్లాన్ వేసుకొని నీలాగనే చదువులో తెలివితేటలు కలిగి నీకు నిజంగా మిత్రుడిగా ఉన్న కుర్రవాడు కనుకుంటే అతను నీ శ్రేయోఫ్లాష్ చర్చించుకోవచ్చు అత్త నోట్స్లు తీసుకోవచ్చు రాసుకోవచ్చు నెట్లో చూసుకోవచ్చు ఇట్లా నీ ప్లాన్ మాత్రం అలాగే ఉండాలి దీనిని ప్రతిరోజు రెండుసార్లు కనీసం ఏకాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని నువ్వు రాసుకున్నటువంటి ఆశయాన్ని ఒక కాగితం మీద రాసుకొని కొంచెం గట్టిగా ఉండేటటువంటి అట్టలు దాని మీద నేను ఈ సంవత్సరం ఆఖరుకు ఫైనల్ పరీక్షల్లో ఫస్ట్ లో పాస్ అవ్వాలి అనేటటువంటిది ఒక్క వాక్యంలో రాసుకో రాసుకొని ఆ ఉదయం ఒక్కసారి ఆ కాగితం చూసుకో ఏదో క్యాజువల్గా అలా చూడటం కాదు కళ్ళు మూసుకొని నువ్వు ఊహించుకో ఈ సంవత్సరం ఆఖరికి నువ్వు ఫస్ట్ క్లాస్ కుర్రవాడేవి క్లాస్లో మొదటి కొద్దిమందిలో నువ్వు ఉంటావు ఉంటాను నేను నాకేం పర్వాలేదు నేను పాస్ అవుతాను అని ఊహించుకొని ను ఊహించుకున్నటువంటి దాన్ని నమ్మాలి నువ్వు నమ్మితే ఆ పని అవుతుంది ఆ కావచ్చులే ప్రయత్నం చేస్తానులేనేది మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా చేయగలవు ఊహించుకో ఉదయం ఒకసారి ఆ కాగితం పెట్టుకో ఎక్కడైనా బస్సులో కానీ ఎక్కడ నిల్డే ఉండేటప్పుడు కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రోజు నాలుగైదు సార్లు అయినా ఒక నిమిషం అర నిమిషం అలా చూసుకొని అవును నా గమ్యం ఇది నా లక్ష్యం ఇది నేను ఈ సంవత్సరం ఆఖరికి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి క్లాస్ టాపర్లలో ఒకటిగా ఉండాలి ఉంటాను అన్నప్పుడు ఇలా వేలబడి నుంచోరు స్ట్రైట్గా నుంచి ఉంటావు నీ శరీరం కానీ సన్నద్ధం అవుతుంది నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా వస్తాను అన్నప్పుడు తల పైకి లేపి నిబ్బరంగా ఉంటావు అది అలవాటు అవుతూ ఉంటుంది నీకు రెండు మూడు వారాల్లోనే చాలా మార్పు వస్తుంది కంటిన్యూ చేయాలి ప్రతిరోజు చేయాలి అట్లా వీలైనంతసార్లు చేయాలి నీ స్టడీస్కి పక్కన డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు ఏ టీవీనో సెల్ఫోన్నో చెవుల్లో పెట్టుకొని ఆ ఒక పక్కన మోగుతావు అంటే చదువుకోవద్దు చదువు ప్రశాంతంగా ఏకాంతంగా ఉండేటటు చదువుకోవాలి నువ్వు చదువుకున్న దాన్ని సారాంశం నోట్స్ రాసుకోవాలి ఇది ఇంగ్లీష్ బుక్స్ చదివేటప్పుడు నేర్చుకోవాలి దాని సంగతి తర్వాత ఇంకో రోజు పాఠంలో చెప్పుకుందాం ఈ చేయాలా వద్దా టు డూ ఆర్ నాట్ టు డూ అనేటటువంటి సందేహాలు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా తర్వాత ఆలోచించి దాన్ని గురించి ఇంకెవరైనా సలహా తీసుకొని శ్రేయాభిలాషుల సలహా మీ పెద్దవాళ్ళ సలహా కానీ నిర్ణయాలు తీసుకోవచ్చు ఇంకా షార్ట్ కట్స్ వద్దు అనేది చెప్తున్నాం ఇది ప్రదేశపదే చెప్తూ ఉంటాం చాలాసార్లు కూడా వస్తుంది ఇది ఏంటి షార్ట్ కట్ అంటే ఆశ దగ్గరదారి ఇక్కడికి వెళ్తే తొందరగా వెళ్తాం ఓ అక్కడికి తిరిగి వెళ్ళాలి ఇరుకు సందులు ఇట్లా వెళ్తే ఈ దారిన బ్రహ్మాండంగా ఉంటుంది దగ్గరదారిది అనేటటువంటిది మీరు సమాజంలో గమనిస్తూ ఉండండి యాగ్రి గోల్డ్ అనేటటువంటి సంస్థ కొన్ని లక్షల మంది దగ్గర కోట్ల రూపాయలు నిల్వ తీసుకుంది ఏం చెప్పారు వాళ్ళు మీరు మాకు వంద రూపాయలు ఇవ్వండి మీకు మూడు సంవత్సరాల తర్వాత ఐదు రూపాయలు ఇస్తాం అని కుందు కొంతమందికి ఇచ్చారు అదే డబ్బు వంద రూపాయలకు బ్యాంకులో వేసుకుంటే ఎంత వస్తుంది అప్పుడు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు వచ్చేది ఏడు రూపాయలు ఎక్కడ వందకి వంద రూపాయలు రావటం ఎక్కడా ఇది బాగుంది కదా అని ఆశపడ్డారు షార్ట్ కట్ ఏమైంది ఇప్పుడు ఇంతమంది ప్రజలకి రాక బజార్ బడిది అసలు వచ్చినా చాలు అని చెప్పి వసూలు చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు ఇట్లాంటి ఉద్యోగం ఇస్తాం ఒక లక్ష రూపాయలు ఇవ్వండి నీకు సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తాం అని ఇట్లా ఆశ పెట్టి మిమ్మల్ని ప్రలోభ ఉద్యోగాలు ఇస్తామని చేస్తారు ఈ భ్రమంలో పడద్దు ఒక ఎలుక బోన్లో పడ్డట్టుగా మీరు కూడా బోన్లో పడ్డట్టే మీ వర్తం పెంచుకోండి ఇట్లా రోజువారీ పనుల్లో వాయిదా వేయటం చేయొద్దు రేపు చేద్దాంలే ఇవ్వాలనుకోవద్దు ఉదయం లేవగానే మామూలుగా ఒక అరగంట సేపు అటు ఇటు పొరుగుతూ ఉంటాం మేల్కొని అట్లా కాకుండా వెంటనే మెలకు రాగానే ఒక్కసారిగా లేచి ఆ బెడ్షీట్లు అవన్నీ కూడా నువ్వు పడుకునేటప్పుడు ఉన్నాయో అట్లాగే సర్దేసి రావాలి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ వాటికి కానీ టక ఒక యంత్రం చేసినట్టుగా చేయాలి ఆ పేపర్ చదివేటప్పుడు మీ ఇంటికి పేపర్ కనుక వస్తూ ఉంటే నువ్వు చదువుతూ ఉంటే పది నిమిషాల్లో పేపర్ ముగించాలి అని అంత సమయం కేటాయించుకో నువ్వు ఎంత సమయం అంత ఆదివారం నాడు ప్రత్యేక శీర్షికలు ఉంటాయనుకో ఆ రోజు ఒక అరగంట ఎక్కువ చదువుతావు అనుకుంటావు నువ్వు ఎంత అనుకుంటావో ఆ ప్రకారం దానికి కట్టుబడి ఉండి వర్క్ చేసుకో తర్వాత నువ్వు నమ్మకం నీ నమ్మకం నేను చేయగలను నేను అవుతాను అని ప్రతిరోజు అనుకుంటా ఉంటే ఆ పాజిటివ్ ఫీలింగ్స్ నీలో వస్తాయి దీనికి నీ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు కూడా దానికి తగిలిన వాళ్ళే పరిచయం అవుతూ ఉంటారు తెలుగులో ఒక రెండు సామెతలు ఉన్నాయి రెండు ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధమైనటువంటి ఒకటి ఏమంటుందంటే శీఘ్రమేవో చేయమంటాడు వెంటనే చేసే ఆలోచన వస్తే అని రెండోది ఏమి నిదానమే ప్రధానం అంటారు మరి రెండు సామెతల్లో ఏది ఫాలో అవ్వాలంటే కొన్నిసార్లు అది అనుసరించాలి కొన్నిసార్లు ఇది అనుసరించాలి ఒక మిత్రుడిని ఎవడో కోపం వచ్చింది నీకు అతని మీద కొట్టేద్దామనిపించింది అప్పుడు నిదానమే ప్రధానం అనేది తీసుకోవాలి ఇంకొక్కసారి ఆలోచించాలి నీకు సంబంధించింది ఏదైనా అనుకో చిన్న చిన్న ఇంట్లో సామానంతా పండగ వస్తుంది ఎక్కడెక్కడ పడి ఉన్నాయి నువ్వు సర్దుదా అన్నావు అనుకో వెంటనే చేసేవి రేపటికి వాయిదా వేయద్దు ఇట్లా ఇవన్నీ నీ జీవితంలో భాగంగా ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడు పిచ్చాపటి కబుర్ల కోసం సమయం వెచ్చించవద్దు వినోదం కోసం కార్యక్రమాలు చూడవద్దు క్రికెట్ ఆట వచ్చి నాలుగు రోజులు ఆట జరుగుతున్నాయి వన్ డే అంటే ఆ పది రోజులు నీకు సమయం నువ్వు అడ్జస్ట్ చేసుకో ఏదో మార్చుకో కానీ చదివేది మాత్రం తగ్గించవద్దు సో ఇలా ఈ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఈ సమయంలో మీకు బాధ్యత ఎక్కువగా తెలుసుకొని మీ బాధ్యత ఫీల్ అయ్యి పీర్స్ నీ సహా విద్యార్థులు ఎవరైనా నీకు ఆశయానికి డీవియేట్ చేసి నేను దారి మళ్ళించే అవకాశం కనుకుంటే వాటి జోలికి వెళ్లకుండా నీ తృఢ నిశ్చయం నువ్వు మార్చుకోవచ్చు నువ్వు దృఢ నిశ్చయం మార్చుకోవద్దు మార్చుకోదలుచుకుంటే సవరించుకో అది నీ ఇష్టం ఎవరో చెప్పారని చేయద్దు ఇలా చేస్తే నీకు ఖచ్చితంగా విజయం ఇదే రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం నమస్తే